కీర్తన సంఖ్య ఇరవై ఒకటి మేలు కొనవే భూలల నాధిప భోగి లేదు వేద విధిలేశమును మేధిని పరమైమించినది పాదు పడదు చూపరకు భువి గాదిలి సుతుపై గనల జనకుడు కనకముచవి చెడె కడుకడును ఘన రూప బాధలు గది మినవి ధనుజుల కతివలుదలకెదరు ఎనయ బలాధికులెవ్వరు లేరు అసురసతుల పుణ్యముఘనము కసమసగడి కలి కాల మహిమ పసగల వెంకటపతికను వసుధలోని నెవ్వగలుడు పగను